నలభేడవ సంకీర్తను నీయంతటివారెవ్వరూ నీకు నెదురేది ఎందు చాయల నీ శుద్ధి విని శరణంటి నేను కావలెనంటే తొల్లి కంబముచించుక వెళ్ళి కైవసమై ప్రహ్లాదు కావవా నీవు తేవలెనంటే బ్రహ్మదేవునికి వేదములు సోవల సముద్రమైన చొచ్చితేవా నీవు పట్టి ఎత్తవలెనంటే పాతాళానబడ్డ కొండ తట్టి ఎత్తి పాలవెల్లి తచ్చవా నీవు మట్టుపెట్టవలెనంటే మరి భూమి చాపగాగ చుట్టుకపోతే తెచ్చి సొంపుగా నిలపవా పక్షపాతమయ్యేనంటే పాండవుల గెలిపించి ఈ క్షితి ఏలించి చనవియ్యవా నీవు రక్షించేనంటే కాతరాన శ్రీవెంకటాద్రి ప్రత్యక్షమై మా తగ కరుణించవా